రెండు వందల ఎనభై మూడవ సంకీర్తనం హరిహరి నా బతుకు ఆశ్చర్యమాయ నాకు శరణంటి నిన్నిటికి సెలవుగా నీకును ఉన్నతి జలధిగల ఉప్పెల్లా తింటిగాని ఎన్నిక సుజ్ఞానమింతా నేనెరుగనైతి తిన్నగా భూమి వేరుగ దేహములెత్తి గాని పన్నిన నా భోగకాంక్ష పాయగలనైతి న పేలితిగాని నానా భాషలెల్లా తాలిమి హరినామము తడవనైతి ఆలి సంసారము బ్రహ్మనాట నుండి చేసేగాని మేలిమి మోక్షముతోబమెలగనైతిని ఊరకే దిన దినాల యుగాలు దొబ్బితిగాని నేరుచి వివేకము నిలుపనైతి మేరతో శ్రీవేంకటేశ మీరే దయచూడగాను దారి తప్పకిట్టెమీ దాసుడనైతిని